ఎనపయవ సంకీర్తనం ఎవ్వరు దిక్కింకనాకునేది బుద్ధి ఇవ్వల విచారించవే ఇందిరారమణ వెంటబెట్టి కామక్రోధ వితతులు చుట్టి నన్ను తొంటిమీ సేవకు నన్ను దూరముసేసే కంటకపుటింద్రియాలు కడుహిత శత్రులై అంటిన మోక్షము త్రోవ మోక్షముత్రోవనంటకుండా చేసెను తిప్పితిప్పి నాయాసలు తెగి ధర్మాన దెప్పల తేలకుండాను తీదీపుసేసే ఒప్పగు సంసారమిది ఉన్నతి నాచార్యసేవ చొప్పుమాపి పుణ్యానకు చొరకుండా చేసెను మచ్చరపు దేహమిది మనసిట్టె పండనీక తచ్చి అజ్ఞానమునకు తావు సేసే ఇచ్చల శ్రీవెంకటేశు నేలగ నిచ్చలు నీ కృపే నన్ను నిర్మలముశేసెను